కాబట్టి సరిగ్గా ఇదే మళ్ళీ భారతంలోకి వస్తే అక్కడ అంతే అక్కడ కూడా ఇలాంటి కథలు ఏమో ఉన్నాయి నాకెందుకున్నా సరిగ్గా గుర్తు లేదు ద్రౌపదిని సైంధవుడో లేకపోతే మరొకడో ద్రౌపదిని సీతాదేవిని రావణాసురుడు అపహరించినట్టుగా అపహరించే ప్రయత్నం చేస్తాడు చేస్తే దుశ్శాసం సరే అప్పుడు అర్జునుడు వెళ్ళి ఓడించి తీసుకొస్తాడు చేస్తాడు అక్కడ కూడా వాడు కూడా సన్యాసి వేషంలో వచ్చాడా ఏమో నాకు సరిగ్గా గుర్తు సో కాబట్టి సన్యాస ఆధునిక కాలంలో ఏమైపోయిందంటే సన్యాస హ్యాస్ బికమ్ ఏ ప్రొఫెషన్ ఇది ఒక ప్రొఫెషను కాబట్టి మీరు సన్యాసం తీసుకుంటే ఒక ఆశ్రమానికి మీరు హెడ్ కావచ్చు ఒక వెయ్యి మంది శిష్యులకి గురువు కావచ్చు కాబట్టి తర్వాత ఎప్పుడైనా ప్రారంభం బాగుంటే అమెరికా కూడా వెళ్ళచ్చు సో అని ఇలాగా పూజ స్వామీజీ అన్నారు అమెరికా వచ్చి వచ్చేయాలనేటువంటి డిమాండ్లతో నా దగ్గరకు వచ్చేటువంటి సన్యాసి శిష్యుల యొక్క సంఖ్య డజన్స్ దాటిపోయింది అని చెప్పారు అంటే అప్పుడు సత్సంగంలో చెప్పారు అప్పుడు ఎవరిలో అడిగారు మరి మీరు వాళ్ళని ఇక్కడికి తీసుకురావచ్చు కదా అంటే ఆయన ఏమని చెప్ప ప్రిన్సిపుల్ చెప్పారు ఇప్పుడు మొక్కని అది తను పుట్టి పుట్టిన నేలలో బాగా పెరిగినప్పుడు మాత్రమే దాన్ని మీరు తీసుకెళ్ళి ఇంకో చోట పెరితే అక్కడ కూడా చక్కగా పెరుగుతుంది పుట్టిన నేలలో సరిగ్గా అది పెరగకుండా అలాగ నీరసపడిపోతూ ఉందనుకోండి దాన్ని మీరు అప్రూవ్ చేసి ఇంకో చోట పాతితే అసలు ఆ పెరుగుదల కూడా లేకుండా తొందరగా పోతుంది అంచేతను ముందు భారతదేశంలో వేదాంతాన్ని పది మందికి బాగా బోధించి సమర్థుడు అన్నప్పుడు మాత్రమే నేను ఇక్కడికి తీసుకొస్తాను లేకపోతే నా దగ్గర డజన్స్ ఆఫ్ అప్లికేషన్స్ అలా పెండింగ్లో ఉన్నాయి అని చెప్పాను కాబట్టి సన్యాసం అనేది ఇట్స్ ఏ ప్రొఫెషన్ సో వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ సన్యాస సన్యాసము అంటే త్యాగము అని అర్థం న్యాస ఏ వాత్య అనే మంత్రం కూడా న్యాస అంటే సన్యాస త్యాగము మీరు త్యాగం చేసి చూడగలరా త్యాగం సన్యా బ్రహ్మవిద్యకు అంగము త్యాగము మీరు ఏదైనా ఒకదాన్ని త్యాగం చేస్తే అప్పుడు దాంట్లో ఉండే సౌందర్యం ఏమిటో మీకు తెలుస్తుంది మీరు ఏది త్యాగం చేయకుండా అన్నీ పట్టు కూర్చుంటే మీకు బ్రహ్మవిద్య ఎక్కడి నుంచి వస్తుంది అసలు హృదయ సౌందర్యమే మీకు ఆ అనుభవానికి రాదు ఒక పని మనిషి అడిగింది అమ్మ నాకు చీర ఒకటేమన్నానండి అంటే ఈమె చెప్పింది చూడు అన్నీ కొత్తలే ఉన్నాయి పాత చీరలు ఏం లేవు మళ్లీ నెలకి చేరేది అంటే నేను అన్నానా పాత చీర ఎందుకు ఇవ్వాలి పాత ఇదాహ మనమే కట్టేసుకునే అప్పుడే ఇవ్వాలి ఆ కొని కొత్తది ఇవ్వచ్చు కదా కాదండి ఆవిడ పాత చీరే అడిగిందండి పోనేమ్మా ఆవిడ పాత చీరే అడిగింది కానీ నువ్వు కొత్తది కదా అంటే ఏమంటారు కొత్త చీరలు ఈ మధ్యన ఐదు వందలు వెయ్యి రూపాయలు అవుతుంది పోని మీరు ఐదు రూపాయలు ఇచ్చి ఒక చీర పోనీ బదులు ఐదు రూపాయలు ఇస్తే రెండు చీరలు వస్తాయా వస్తాయి కొంత బ ముతక చీరలు రెండు వస్తాయి ఒకటి మీరు పెట్టుకుని ఒకటి అమ్మాయికి వచ్చు కదా సో చాలా రకాలుగా చేయొచ్చు అసలు త్యాగం అనేది ఉండాలి కానీ ఇప్పుడు త్యాగానికి అర్జెంటే వచ్చిందంటే మరి బ్రహ్మవిద్యా అంగత్వైన మీరు బ్రహ్మవిద్య కావాలనుకుంటే ఆత్మస్వరూపం కావాలనుకుంటే మీరు త్యాగం చేయక తప్ప ఏమిటి త్యాగం చేయాలి అన్ని త్యాగం చేయాలి మీరు ఏమిటి ఏమిటి పట్టుకున్నారో చెప్పండి మీరు ఏమిటేమిటి త్యాగం చేయాలో నేను చెప్తాను మీరు డబ్బు పట్టుకున్నారా ముందు డబ్బు త్యాగం చేయండి ఆభరణాలు పట్టుకున్నారా త్యాగం చేయండి నేను అడిగాను నాకు ఐదు తులాల బంగారం కావాలని నన్ను అడిగాను అడిగితే అబ్బిబయో ఉన్నారు పనులండి మీరేటట్టుకుంటారు నేను ఇంకో చోటు పట్టుకొస్తాను ఐదు తులాల బంగారం ఇంకో చోటు పట్టుకొచ్చాను పట్టుకొచ్చి నాకు అవసరం పడింది సో ఐ హ్యావ్ మ్యానే ఎడ్యుకేట్ కానీ ఆ త్యాగం చేసి దాంట్లో ఉండే స్వాభావిక తెలిసి త్యాగం చేయకపోతే తెలియదు త్యాగం చేస్తే తెలుస్తుంది కాబట్టి బ్రహ్మ హృదయ సౌందర్యం మీకు హృదయంలో ఉన్నాడు దేవుడు ఆ దేవుడే సత్యం శివం సుందరం అదే సత్యము ఈ జగత్తు సత్యం కాదు ఆ సత్యం మీకు ఆవిష్కారం కావాలి అంటే త్యాగం చేయాలి మీరు శివ అంటే పరమేశ్వరుడు సకల మంగళస్వరూపుడు ఆ మాంగళ్యం మీకు అనుభవానికి రావాలంటే త్యాగం చేయాలి అలాగే సుందరం సౌందర్యం సౌందర్యం అనుభవానికి రావాలంటే త్యాగం చేయాలి త్యాగం లేకుండా అసలు ఏదీ లేదు త్యాగం అంటే ఇప్పుడు మీరందరూ ఏమేమో తీసుకొచ్చి నాకేమో అంటున్నానని మీరు అనుకోవద్దు నాకు అసలేవద్దు నాకేమివద్దు నాకు భిక్షిస్తే నేను పక్కన వెళ్ళిపోతాను కాబట్టి త్యాగము ఆ సందర్భాన్ని బట్టి మీరందరూ కూడా ఆ సందర్భాన్ని బట్టి త్యాగం చేయటం అభ్యాసం చేయాలి త్యాగం చేయటంలో వస్తువు త్యాగం చేస్తున్నట్టుగా బయటకు కనిపించినా లోపల ఆసక్తిని త్యాగం చేస్తున్నారు మీరు ఆ వస్తువు మీద ఉండేటువంటి వెర్రి మమకారాన్ని మీరు త్యాగం చేస్తున్నారు కబీర్ అంటాడు చాలా చిన్న చిన్న పదాలతో చెప్తాడు ఆయన పెద్ద పెద్ద వాక్యాలు ఏముండవు కోయి నహి అపున మన సున ఓ మనస్స విన్నావాది ఏమిటది ఏది నాది కాదు ఏది స్వంతం కాదు ఎవడూ స్వంతం కాదు కోయి అంటే రెండర్థాలు ఏది స్వంతం కాదు ఎవరూ స్వంతం కాదు అని ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఏ దో దినుక సపన ఇది రెండు రోజుల కళ నంగా ఆనా నంగా జానా నంగా వస్తావు నంగా పోతావు ఏ దో దినుక సపన ఓ మన సును మన కోయి నహి అపన కాబట్టి త్యాగాన్ని కాబట్టి ముందు ఎక్కడ ప్రారంభించాలి ఆసక్తి ఇది నాది అనే ఆసక్తిని త్యాగం చేయాలి ఇప్పుడు మీకు రెండు ఇల్లు ఉన్నాయనుకోండి ఒక ఇల్లు త్యాగం మీకు రెండు నగలు ఉంటే నగ త్యాగం చేయండి రెండు లక్షలుంటే ఒక లక్ష త్యాగం త్యాగం అంటే అలా ఉండాలి పావలా పావలా కాదు సో త్యాగం అంటే చాలా ఉన్నత స్థాయిలో ఆలోచించగలగాలి కాబట్టి త్యాగమే సన్యాస శబ్దానికి అర్థము దానని విధించటము ఈ బ్రహ్మవిద్యా బ్రాహ్మణంలో ఒక ప్రధానమైన కర్తవ్యంగా శృతి విధిస్తూ ఉంటుంది తర్వాత బాహ్య వస్తువులను త్యాగం చేయటం తేలిక కానీ హృదయంలో ఉన్నటువంటి కామనలు భయములు తర్వాత ఆసక్తి వీటిని త్యాగం చేయటం కష్టం కోపం తాపం ద్వేషం వీటిని త్యాగం చేయటం కష్టం అది సన్యాసం అంటే అది అద్వేష్టా సర్వభూతానాం అలాగే త్యాగం చేసుకుంటూ పోవాలి సో ఆ త్యాగంలో చాలామంది ఏమనుకుంటారంటే అదితో తపస్వాలు సన్యాసులు సర్వసంగ పరిత్యాగులు మాత్రమే చేస్తారు మనం ఎక్కడ చేస్తామనుకుంటాం ఓరు వెర్రివాడ అది వాళ్ళేవాళ్ళో చేస్తారని కాదు యూ క్యాన్ డూ ఇట్ యు హ్యావ్ టు డూ ఇట్ నువ్వు చేసినట్లయితే దాంట్లో ఉండే శోభ సౌందర్యం ఆ మహిమ ఒక స్వాతంత్ర్యం నీకు అనుభవానికి అప్పుడు మా అటువంటి స్వచ్ఛమైన ఆ సుందరమైన హృదయంలో మాత్రమే బ్రహ్మ విద్య వెళ్ళి కాబట్టి సన్యాసము ఇంకా ఆశ్రమరూప సన్యాసము అనేది ఆ త్యాగానికి ఒక బాహ్య చిహ్నం మటుకే అది కూడా దాంట్లో కూడా త్యాగభావన ఉంటుంది ఇక్కడ కూడా పైగా కాబట్టి ఇక్కడ సన్యాస శబ్దాన్ని విని ఇంకా ముందు ముందు రాబోతున్నది దాన్ని విని మీరు కంగారు అందుకోసం నేను ఇంత విస్తారంగా చెప్పాను సన్యాస శబ్దం ఎందుకనే ఇది కంగారు ఒక దోషం అమ్మోబాబా ఇప్పుడు మనం సన్యాసం పుచ్చుకోవాలా ఏమిటది ఎవరు సన్యాసం పుచ్చుకోనక్కర్లా నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకో దోషం ఏమిటంటే సన్యాసం అది సన్యాసులకు సంబంధించింది మనకి సంబంధించింది కాదు అనేది రెండవ దోషం సాధారణంగా గృహస్థులు ఏం చేస్తారంటే త్యాగము వైరాగ్యము మొదలైనవన్నిటినీ అబే అవి మనకు కాదు సన్యాసులకి అని చెప్పేసి తోసిస్తారు పక్క అది మనకి కాదు మరి మనకేమిటి పట్టుకోవడము భోగములు ఇవన్నీ మనకి అని అలా పెట్టుకుంటారు సన్యాసుల కోసం కాదు వైరాగ్యము త్యాగము చెప్పింది గృహస్థుల కోసమే చెప్పారు ఎవరు పట్టుకున్నాడో వాడి కోసమే చెప్పారు విధులు పెట్టేసిన వాడికి ఇంకా మళ్ళీ త్యాగము సన్యాసము విధించడం ఎలా కాబట్టి సన్యాసో విధిత్ జాయా పుత్రవిత్దిలక్షణం పాంతం కర్మ అవిద్యా విషయం ఎస్మాత్ ఆత్మప్రాప్తి సాధనం చూడండి అందరం కలిసి కొబ్బరికాయలు కొడితే సకల దోషాలు పోతాయని చెప్పడానికి పెద్ద తెలివితేటలేమక్కలా అది వినివడు వెర్రి దద్దమైతే ఏదైనా చెప్పచ్చు అందరూ కలిసి కొబ్బరికాయలు కొడితే సకల దోషాలు ఎందుకు పోతాయి ఏమీ పోవు కొబ్బరికాయ కొడితే దోషాలు పోతాయండి ఏమైనా అర్థం ఉన్నదానికి మరి మీ ఇంట్లో మీరు ఒక్కళ్ళు కూర్చొని కొబ్బరికాయ కొట్టుకుని అది ఏమో వచ్చం చేసుకుని తినేసి ఎవరికి పెట్టకూడదా కొబ్బరికాయలు కొట్టేస్తే పోతాయా కొబ్బరికాయ అంటే ఏమిటి దాన్ని కొట్టడం అనగానేమి దాని లోపల ఏముంది ఇదంతా దాంట్లో ఉండే సింబాలిజం తెలుసుకోవాలి కానీ కొబ్బరికాయలు అలా పగల కొట్టేస్తే పోతాయా ఏదో గతానుగతికో లోకహా కాబట్టి ఈ కర్మ ఉన్నది చూసారా కర్మ పాంతం కర్మ మొన్న చెప్పాను కదా ఈ పాంతకర్మ ఐదింతుతో చేసేది కర్మ జాయా పుత్ర విత్త మనహ వాక్ అంటూ ఏదో చెప్పాను ఐదు ఉన్నాయి అంతకుముందు బ్రాహ్మణంలో వెళ్ళాయి ఈ పాంత కర్మ నుంచి చూసారా అది మనల్ని బంధిస్తుంది తప్ప అది మనల్ని బంధం నుంచి విముక్తిని కలిగించదు ఎందుకంటే ఈ ఈ పాంతకర్మలో ఏముంటాయి జాయా మన చెప్పాను లెక్క లెక్క పుత్ర విత్త ఇంకో రెండు వేసుకుంటే ఆది శబ్దానికి సరిపడుతుంది ఆదిన ఆత్మా శరీరం కింద టీకా కాదు దేహము తర్వాత మనస్సు అయిపోయింది కదా అక్కడికి జాయ పుత్ర విత్త మనస్సు దేహము ఇప్పుడు కర్మ చేయాలంటే మనస్సు ఉండాలి కదండి మనస్సు లేకుండా కర్మ ఏం చేస్తారు మనస్సు వేరే ఇంకో చూటాను దేహం ఎక్కడా పండుంటే కర్మ ఏం సాగుతుంది ఎరే ఆచమనం చేయాలంటే వీడు మనస్సు పెట్టి ఆచమనం చేయాలి కదా తర్వాత దేహం ఉండాలి కర్మ చేయటానికి భార్య ఉండాలి సంతానం ఉండాలి పుత్రుడు ఉండాలి పుత్రుడు లేనివాడు కర్మకు అధికారి కాడు జాతపుత్ర కృష్ణకేశ అగ్నినాథధీత పుత్రులు ఉండాలి కృష్ణకేశ నల్లని శిరోజములు కలవాడై ఉండాలి అంటే మరి ముసల్తనం వచ్చాక కర్మ ఏం చేస్తాడు ముసల్తనం వచ్చేస్తే అప్పుడు ఉపవాసం ఉండాల్సి ఉంటుంది ఉపవాసం ఉండాలంటే నీరసంగా దరదరదే ఉపవాసం ఉంటారు కాబట్టి పుజి వయస్సులో ఉండగా పిల్లలు కర్మ చేయాలి అగ్ని సహస్రనామ పూజ ఖరీదంతా ఐదు వందలు అష్టోత్తరం అంతా వంద ఎందుకని ఈ తేడా ఎందుకు వచ్చింది అంటే కర్మకి డబ్బు ఉన్నారా లేక కర్మ పెరిగలి దానికి ధర ఎక్కువ అవుతుంది కర్మ అంటేనే డబ్బు రూపంగా ఉంటుంది ఈ ఐదింటితో కూడినటువంటి పాంత కర్మ ఏదైతే ఉందో చూసారా ఈ పాంత కర్మ ఇది అవిద్యా విషయం ఇది అజ్ఞానం టాపిక్లో పడుతుంది ఏమిటి అజ్ఞానం పాంతకర్మ చేయటంలో ఉన్న అజ్ఞానం ఏమిటో తెలుసినా నేను కర్తను భోక్తను ఒక అజ్ఞానం నేను అపూర్ణుడను ఈ కర్మ చేసే ఫలాన్ని సంపాదిస్తే నాకు పూర్ణత్వం వస్తుంది ఇది ఇంకో అజ్ఞానం నాలో దుఃఖం ఉన్నది సుఖము భోగము ఎక్కడో స్వర్గంలో ఉన్నాయి అక్కడికి పోతే ఈ దుఃఖం పోయి సుఖం వస్తుంది ఇది ఇంకో అజ్ఞానం చాలామంది అజ్ఞానాలు కాబట్టి అవిద్యా విషయం పాంతం కర్మ అజ్ఞానము అనే డొమైన్లో లో అనేటువంటి క్షేత్రానికి చెంది ఉంటుంది పాంత కర్మ కనుక ఆత్మస్వరూపాన్ని చేరుకోవడానికి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి పాంతకర్మ ఎన్నటికీ సాధనము కాదాలదు ఆత్మప్రాప్తి సాధనం నా ఇక్కడ ఒక మహాత్వం ఏమన్నారంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం హయ్యెస్ట్ సమ్మిట్ ఆఫ్ రియలైజేషన్ అంటే ఆత్మతత్వాన్ని అరయుట అనే ఆ పర్వత శిఖరాన్ని అధిరోహించాలి అంటే వీడు దేహాభిమానాన్ని దేహమును బట్టి వచ్చినటువంటి ధన కనక వస్తు వాహనాదులయం నుండే ఆసక్తిని విడిచిపెట్టాల్సి ఉంటుంది ఈ బరువు ఇప్పుడు కొండ ఎక్కాలనుకోండి కొండ ఎక్కాలంటే బరువులన్నీ వేసుకొని కొండ ఎక్కాలని కొండ ఎక్కాలంటే లైట్గా కొండ ఎక్కాల్సి ఉంటుంది లైట్గా ఉండాలంటే ఏం చేయాలి అన్నింటినీ విడిచిపెట్టేసేయాలి ఈ కైలాస యాత్రకు వెళ్తూ ఉంటారు కైలాస యాత్రకు వెళ్ళేప్పుడు వీళ్ళందరూ ముందు కాట్మండు చేరుకుంటారు కాట్మండు నుంచి కార్లోను బస్సుల్లోనూ తర్వాత రోడ్ రో రోడ్డు రోవర్స్ ఉంటాయి వాటిల్లో వెళ్తారు సో అక్కడ కైలాసులో ఏం చెప్తారంటే వాళ్ళు కాట్మండులో మీరు ఇంతంత సామాన్లు పెట్టెలు అన్నీ పట్టుకొచ్చారండి విమానంలో వెలిసి తీసుకొచ్చారు కానీ ఇక్కడి నుంచి ఇంకా అంత బరువు ఉంటే కుదరదు కాబట్టి మీరు అత్యవసరమైన సామాన్లు మేము చెప్తాము ఇవన్నీ మిగతా అవి మాత్రమే ఒక సంచి ఇస్తాడు బ్యాక్ బ్యాక్ ఒకటి ఇస్తాడు ఈ అత్యవసరమైన సామాన్లు ఈ బ్యాక్ ప్యాక్లో పెట్టుకుని మిగతా పెట్టెలు అన్నీ పెట్టేయండి ఇక్కడే పెట్టేయండి అంటే ఎక్కడ పెడతారు కాబట్టి ఆ హోటల్ వాడు వీళ్ళకి పెట్టును పెట్టుకునేందుకు ఒక చిన్న కబోర్డ్ లాంటిది ఇస్తాడు కొద్దిగా ధనం తీసుకుని అక్కడ పెట్టేసి ఈ బ్యాక్ ప్యాక్ వేసుకుని బయలుదేరతారు కైలాస పరిక్రమ దగ్గరికి వెళ్ళేప్పటికీ ఈ బ్యాక్ కూడా చాలా బరువు దీంట్లో సగమే ఇక్కడ పెట్టుకుని మిగతా సగంతో రెండు అని పడతారు కాబట్టి మీరు పైకి వెళ్ళి కొల్ది బరువు తగ్గించుకుంటూ వెళ్ళాలి అలాగే ఆత్మస్వరూపము అనేటువంటి హయ్యెస్ట్ సమ్మిట్ ఆఫ్ రియలైజేషన్ అది ఒక పర్వత శిఖరము వంటిది జ్ఞానంలో అక్కడికి చేరుకోవాలి అంటే ఈ సంసారాసక్తి అనే బరువును పెట్టుకుని మీరు చేరుకోలేరు కాబట్టి ఈ కర్మ కర్మ ఎందుకేటువంటి పాంతము ఐదంశములు కోరికలు ఇవన్నీ కూడా పెట్టుకుని మీరు ఆత్మస్వరూపాన్ని ఎన్నడూ చేరలేరు మీరు మీ యొక్క ఆత్మ చైతన్యము మీ స్వరూపము దేహము కాదు మనస్సు కాదు శుద్ధ చైతన్యం మాత్రమే ఆ చైతన్యము అసంగము అసంగము దాంట్లో సంగము ఆసక్తి అనేది ఏది లేదు కొయ్యనహి అపున సునుమన అది పదిసార్లు గుర్తు చేసుకోవాలి కొయ్యనహి అపున సునుమన ఓ మనస్స ఏది నీది కాదు తెలుసుకో కాబట్టి అప్పుడు ఆ రకమైన త్యాగభావన బాగా దృఢమైనప్పుడు ఆ తేలిక హల్కా అయిపోతాడు మనస్సులో హల్కాధనం వచ్చేస్తుంది చాలామంది మనస్సు చాలా బరువుగా పెట్టుకుంటారు బరువైన మనస్సు పెట్టుకుంటారు పెట్టుకుని ఆ బరువుతో సతమతమవుతో తాము సతమతమవుతో ఇతరులని హింస పెడుతూ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు అలా ఉండకూడదు మనస్సు హల్కాగా ఉండాలి హల్కా అంటే తెలుసు కదండి హైదరాబాదులో తెలియకపోవడమేమీ ఆ భాష హైదరాబాద్ భాష చాలా లైట్గా ఉండాలి చాలా తేలికగా ఉండాలి లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ ఉన్నట్టుగా ఉండాలి ఉన్న స్వామి విద్యాత్మానంద గారు అక్కడ శ్రీరోస్ బుర్గంలో ఏదో మాట వచ్చినప్పుడు నేనేదో ఇలాగేదో పదప్రయోగం చేశా అదిగోకో స్వామి జీకో ఈ హైదరాబాదీ అని పదార్థీ కాబట్టి హల్కాగా ఉండాలి హల్కా అంటే హైదరాబాదీ అది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ హైదరాబాద్ సో చాలా హల్కా హల్కా ఉండాలి ఉంటేనే మనం ముందుకు సాగగలుగుతాం కాబట్టి ఈ ఈ ఆత్మప్రాప్తి సాధనము అవిద్యా విషయమైనటువంటి కర్మ కాజాలదు అంటే ఇప్పుడు కర్మ మానేసేమని కాదు కర్మం మానేయడం సంభవం కాదు మరి ఏం చేయాలి ఆ కర్మని కర్మయోగంగా తీర్చిదిద్దుకుని మనస్సుని అంతఃకరణ శుద్ధిని సంపాదించుకుని ఆ తర్వాత ఆ కర్మ జారిపోతుంది అప్పుడు వీడు ఆత్మ అనేటువంటి పర్వత శిఖరాన్ని వీడు అధిరోహించగలుగుతాడు ఆరుక్షోర్ మునేర్ యోగం కర్మ కారణముఖ్యతే యోగారూఢస్ తస్యవ శమస్కారణముచే అన్యసాధనం హి అన్యస్మై ఫలసాధనాయ ప్రయజ్యమానం ప్రతికూలం చక్కటి వాక్యం ఇది ఒక చిన్న ఎపిసోడ్ చూశాను నేను ఒకడు ఒక వెటరనరీ డాక్టర్ దగ్గరికి బర్రెని బర్రె బర్రెంచి వాళ్ళు ఉంటారు కదా బర్రె లాక్కుపోతాడు వెటరనరీ డాక్టర్ దగ్గరికి ఇలా దొడ్డుగా ఉంటాడు వెళ్ళి డాక్టర్ గారు ఈ బర్రె బక్క చిక్కి ఉంటుంది డాక్టర్ గారు బక్క చిక్కిపోయిందండి కిండి తింటలేదు గడ్డి మేయటం దానికి ఏదో కడుపులో ఏదో తేడా వచ్చింది అంటే ఆయన ఏం చేస్తాడంటే ఒక అరుకు సీసాను పోషిస్తాడు ఈ అరుకు ఆ బర్రెకి దాన్ని తవుల్లోనో దేంట్లోనో కలిపి పెట్టవాయా ఆ కడుపులో ఉన్నటువంటి దోషం పోతుంది అప్పుడు గడ్డి బాగా మేస్తుంది అని ఇస్తారు అలాగే ఇంటికి వెళ్తూ తను బాగా లావుగా ఉన్నాడు కదా ఈ లావు తగ్గడం కోసమని అక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు లావు తగ్గడానికి ఏదైనా మంది ఇవ్వండి ఆకలి తగ్గితే లావు తగ్గుతుంది కాబట్టి నేను ఊరికే బాగా తినేసేస్తున్నాను ఆకలి తట్టుకోలేక ఆకలి తగ్గేందుకు మంది ఇవ్వండి అంటే ఆయన ఒక అరుకు ఇచ్చి ఈ అరుకు రోజు కొద్దిగా సీసాలో పోసి తగ్గుతూ ఉండయా అని అరుకు సో ఈ సీసా ఈ సీసా ఇది బర్రెకి ఇది నాకు ఇది బర్రెకి ఇది నాకు అని ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి ఈ బర్రెకి ఆకలి తగ్గడానికి ఇచ్చిన అరుకు బర్రెకి తాగిపించాడు బర్రె కోసం ఇచ్చిన అరుకు తను మొన్నడు ఆ బర్రి ఆ తిని తిండి కూడా తినడం మానేసి అది చచ్చిపోయింది రెండు రోజుల్లో ఇంకా బర్రీగా వైద్యం చేయించక్కర్లా వీడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు రిక్షాలో కూర్చుని ఆ రిక్షాలో పళ్ళెల్లో స్వీట్లు లడ్డూలు అన్నీ పెట్టుకుని తింటో రిక్షాలో డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏరా నువ్వు ఇలా తయారయో నేను ఇచ్చిన మందుకి రెట్టింపు తింటూ వస్తున్నావే వైద్యశాలకి అంటే మరి ఇచ్చిన మందు అలా పనిచేసింది అది వాళ్ళు కాబట్టి బర్రెకిచ్చిన మందు తాను తాగి తాను తాగాల్సిన మందు బర్రెకిస్తే అది ప్రతికూల ఫలం వస్తుంది విరుద్ధ ఫలం వస్తుంది ఇప్పుడు ఆ వాక్యం చూడండి అన్య సాధనం అన్యస్మై ఫల సాధనాయ ప్రతి ప్రతికూలం భవతి అన్య ఒకదానికి ఇతరమునకు ఉద్దేశించిన సాధనాన్ని ఇతరము వల్ల లభించే ఫలం కోసం మీరు ప్రయోగిస్తే మీకు ప్రతికూలమైపోతుంది అంతా కూడా తలకిందులైపోతుంది విరుద్ధమైపోతుంది కర్మ సంసారాన్ని పొడిగించేదే తప్ప సంసారాన్ని తగ్గించేది కాదది కాబట్టి సంసారం తగ్గాలి అంటే కర్మ ద్వారా సంసారం యొక్క భారము మీకు తగ్గదు కర్మ బంధము పెరుగుతుంది తప్ప కర్మ వల్ల బంధం తగ్గి మాత ఉత్తిది తప్పు జ్ఞానం వల్ల మాత్రమే మీకు సంసార బంధము తగ్గుతుంది మనం ఏం చేస్తాం మోక్షానికి కర్మ సాధనం అని అనుకుంటాము జ్ఞానం వల్ల ప్రపంచాన్ని తెలుసుకోవాలని మనం అనుకుంటాం ప్రపంచానికి జ్ఞానాన్ని అప్లై చేస్తాం కర్మనేమో మోక్షానికి అప్లై చేస్తాం ఇప్పుడు మనం చూస్తున్న పన్నదే కదా పెద్ద పెద్ద చదివి ప్రపంచం మీద పడతాం వెళ్ళి దేవుడి దగ్గరికి వచ్చేప్పటికి కర్మ ఒకటి పట్టుకునే అష్టోత్తర శతరామ పూజ టికెట్ పట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్తాం ఇదిగో నేను టికెట్ తెచ్చుకున్నాను ఏమిట్రా టిక్కెట్ ఏమిట్రా అంటే హండ్రెడ్ అండ్ ఎయిట్ పూజ హండ్రెడ్ అండ్ ఎయిట్ పూజ అని ఉంటుంది దాని మీద ఇంగ్లీష్లో ఉంటుంది ఆ టిక్కెట్ ఆ టిక్కెట్ కూడా ఇంగ్లీష్లో ఉంటుంది ఇంగ్లీష్లో ఎందుకండి టికెట్ తెలుగులో ఉండొచ్చు కదా ఇప్పుడు ఇక్కడ క్లాసుకు వస్తుంటే చూస్తూ ఉంటాను నేను బొలారం క్లాసుకి వెళ్తుంటే చూస్తూ ఉంటాను అక్కడ గండి మైసమ్మ దేవాలయం ఆ దేవాలయానికి ముందు జటు కాకుండా అర్ధంగా ఒక ఆర్చి ఒకటి కట్టారు దానికి అర్థంగా ఈ ఆర్చి మీద ఏమైనా ఉంటుంది గండి మైసమ్మ టెంపుల్ మెయింటెనెన్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో ఏంటండి టెంపుల్ మెయింటెనెన్స్ ఆర్చి టెంపుల్ మెయింటెనెన్స్ అంటే ఆర్చి మీద రాస్తారా ఆర్చి మీద ఎవరు రాస్తారు కి వయసు అంతేకాని మెయింటెనెన్స్ ఏమిటి మనం బ్రహ్మ విద్యా పుటీ మెయింటెనెన్స్ సరివో పెడతావా అక్కడ ఏ బుర్ర ఉన్నమాటేనా అది అది కూడా ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ వై ఇంగ్లీష్ వైనాటి తెలుగు ఎవరికి వచ్చిన ఇంగ్లీషు ఏమిటో అన్య అలాగే ఓ టికెట్ ఒకటి పట్టుకుని ఉంటుంది ఇదిగో టికెట్ ఏమిటి టికెట్ అంటే ఇదిగో పూజకి టికెట్ కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళేప్పటికీ జ్ఞానం అక్కర్లా కర్మ సంసారంలోకి వెళ్ళేప్పటికీ జ్ఞానం అంతా పుట్టుకుని వెళ్ళడం సంసారంలో కర్మ చేయాలి కష్టపడి పని చేయాలి జ్ఞానం ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేప్పటికీ తెలుసుకోవాలి కాబట్టి ఒకదాని సాధనాన్ని మరొకదానికి ఆ మరొకదాని సాధనాన్ని ఈ ఒకదానికి ప్రయోగిస్తే వచ్చే ఫలము విరుద్ధంగా ఉంటుంది అంటే ఏమవుతుంది ఈ సంసార భారం మరింత పెరిగిపోతూ ఈ దేవుడు మరింత దూరంగా పోతూ ఉంటాడు దేవుడు దగ్గరే అయిపోడు అంత మాత్రాన నహీ బుభుక్షా పిపాసా నివృత్ర్థం ధావనం గమనం వా సాధనం ఇది చాలా భాష్యకారులు చాలా ప్రేమగా వివరిస్తున్నారు సో బుభుక్ష అంటే ఆకలి పిపాస అంటే దప్పిక వీటికి ఆకలి దప్పిక ఈ రెండే సమస్యలు ఉన్నాయి ఈ రెండు సమస్యలని పోగొట్టాలి పోగొట్టాలంటే ఎవరో సలహా చెప్పారు నువ్వు ఒక మైలు దూరం పరిగెడుతూ ఉండవు అని మైలు దూరం పరిగెడితే ఆకలి దప్పిక తగ్గుతాయా జరుగుతాయి లేకపోతే నాలుగు మైలు నడు నడక సమాధానం చెప్పారు నాలుగు మైళ్ళు నడిస్తే ఆకలి దప్పిగా తగ్గుతాయా కాబట్టి ఆకలి దప్పిగా తగ్గాలంటే ఓ చోట కూర్చుని ఆహారాన్ని తీసుకోబోయి అప్పుడు నీకు ఆకలి దప్పిగా తగ్గుతాయి నీళ్ళు త్రాగో సమాధానం అని అని చూసుకోవాలి అలాగే సంసారంలో తాపము దుఃఖము తర్వాత భయము వీడు పెరిగిపోయి ఉన్నాడు అది సంసార దుఃఖం అంటే అది పాపము భయము కామనలు ఇది వీడి సమస్య ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి ఇక ఈ పూజ చేస్తే ఆ కోరిక తీరుతుంది ఆ పూజ చేస్తే ఈ కోరిక తీరుతుంది అంటే ఈ కోరికల భారం పెరిగిపోతుంది కానీ మీకు సంసార భారం తగ్గి చెప్పడమాట కనుక ఒక ఒక సాధనాన్ని మరొక సాధనానికి ఎన్నడూ అప్లై చేయరాదు मनुष्य लोक पितृलोक देवलोक साधन ही पुत्रादि साधना श्रुता साधन ने दृष्टा चुपे मेर वे का डैरक्ट अभव నాకు డైరెక్ట్ అనుభవం ఉంటుంది ఎందుకంటే నేను సన్యాసిని కదా నా దగ్గరికి రకరకాల వాళ్ళు వచ్చి వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటాను ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు వచ్చి ఏమండి సంతానం లేకపోతే మోక్షం లేదు కదా అని అడిగారు ఆయన అంటే నేనున్నాను చూడండి మీరు సంతానం కావాలని మీరు కోరుకోవడంలోనూ దాంట్లోనూ నేను ఐ డోంట్ వాంట్టు ఇంటర్ఫియర్ విత్ దాట్ అది మీరు యూ థింక్ అబౌట్ ఇట్ అండ్ యూ పర్స్యూ దాట్ మీరు మోక్షం అనే మాటకి ముడి పెట్టదు మోక్షానికి సంతానం అంగం కాదు సంతానం ఉంటే కానీ మోక్షం రాదు అని ఎవరు చెప్పారు మీకు అది మీరు తప్పుగా విన్నారు ఎక్కడ అంటే ఫలానా చెప్పారు చూడండి మళ్ళీ ఇలాగంటే సమస్య వస్తుంది వారు చెప్పారు వీరు చెప్పారు ఈ పుస్తకంలో ఉంది ఆ పురాణంలో ఉంది ఇలా మొదలుపెడితే దానికి పరిష్కారం ఉండదు కాబట్టి మీ మీరు ఆలోచించి తెలుసుకొని తెలుసుకోవాలి లేదా ఎవరు సరిగ్గా చెప్తారో తెలుసుకుని వారిని అడగనైనా అడగాలి మీకు మీ మీకు తెలియదు సరైన వారిని అడగడం కూడా తెలియదు అప్పుడు మీకు సరైన సమస్య పరిష్కారం కాదు మోక్షానికి సంతానానికి సంబంధమైన సంతానము దేనికి ఉపయోగిస్తుందో తెలుసునా సో మనుష్యలోకానికి సంతానము అంటే మనుష్యలోకం అంటే అర్థం ఏంటంటే వీడు మనుష్యుడిగా జన్మిస్తాడు వంద జన్మించి ఓ ఎనభై ఏళ్ళు తొంభై జీవిస్తాడు ఆ జీవించిన సమయంలో ఓ ఇల్లు వాకిలి తయారు చేస్తుంది తయారు చేసి కొంత ధనాన్ని కూడబెడతాడు దానికి మనుష్యలోకము అని పేరు వీడు పోగేసుకున్నట్టు లోకము అంటే భోగ సాధనము అని అర్థం ఒక మనిషిగా వీడు ఏ భోగ సాధనాలన్నింటినీ పోగేసు కూర్చున్నాడో అది మనుష్యలోకం అంటే వీడు ఇల్లు వాకిలి పశు సంపద ఏమన్నా ఉంటే పశు సంపద భార్య పిల్లలు తర్వాత బంధువులు తర్వాత కొంత రియల్ ఎస్టేటు బ్యాంక్ అకౌంట్లో డబ్బు బంగారం ఇతరములైనటువంటి వెల్త్ భోగ సాధనములు ఇగో ఇది మనుష్యలోకం ఈ మనుష్యలోకము వీడు పెళ్ళి పెటాకులు లేకుండా సంతానం లేకుండా వీడు హఠాత్తుగా ప్రాణం విడిచిపెట్టాడు అనుకోండి ఏమవుతుంది మనుష్యలోకం చల్లా చెదరైపోతుంది బ్రిటిష్ వాళ్ళు ఓ తెలివైన పనిచేశారు అప్పట్లో వాళ్ళు ఏమన్నారు అప్పట్లో ఐదు వందల యాభై సంస్థానాలు ఉండేవి భారతదేశం మొత్తం మీద ఐదు వందల యాభై సంస్థానాలు ఒక్కొక్క సంస్థానానికి ఒక్కొక్క జమీందారో లేకపోతే ఒక రాజు ఎవడో పరిపాలిస్తూ ఉండేవాడు ఓ నాయకుడు ఉండేవాడు ఈ ఐదు వాళ్ళు ఏం చేశారని వాళ్ళు తెలివితేటలు చూడండి ఎవరిలో మనవాడే సలహా చెప్పి సంతానం ఉంటే ఆ జాగీర్ కొడుక్కి సంక్రమిస్తుంది ఒకవేళ కొడుకు కాకపోతే కూతురు కూడా సంక్రమించిన సందర్భాలు ఉన్నాయి రాణి రుద్రమదేవి ఇత్యాది సందర్భాలు కాబట్టి సంతానం ఉన్నట్లయితే ఈ మొత్తం జాగీరు సంతానానికి వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళు లా పాస్ చేశారు సంతానము లేనిచో దత్తత మేము స్వీకరించము దత్తత అంది ఈ దత్తత అనే మాట అక్కడి నుంచి వచ్చిందే ఈ దత్తతని మేము ఒప్పుకోము అడాప్టేషన్ మేము ఒప్పుకోము సంతానం ఎవరికి లేదో వాళ్ళ జాగీరు వాళ్ళు మరణించిన వెంటనే బ్రిటిష్ వాళ్ళ అధీనంలోకి వచ్చేస్తుంది ప్రతి జాగీర్దార్ దగ్గర బ్రిటిష్ వాళ్ళ సైన్యం ఒకటి ఉండేది ఆ సైన్యం బ్రిటిష్ వాడు చెప్పినట్టుగా వింటుంది కానీ ఆ సైన్యాన్ని పోషించాల్సిన బూచి మాత్రం ఈ జాగీర్దార్ది అది వాళ్ళ సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎంత బాగుంటుందో ఇప్పుడు హైదరాబాద్ సంస్థానం ఉందనుకోండి బ్రిటిష్ వాళ్ళ సైన్యం ఉంటుంది ఫతే మైదాన్లోనే అక్కడ ఉంటుంది వాళ్ళ సైన్యం ఒక బ్యారక్స్ ఈ కంటోన్మెంట్స్ అన్నీ అలా వచ్చినవి సికింద్రాబాద్ కంటోన్మెంట్ అలా వచ్చిందే ఆ కంటోన్మెంట్లో బ్రిటిష్ వాళ్ళ సైన్యం ఉంటుంది కానీ సైన్య పోషణ మటుకు ఈ లోకల్లో నిజాం చేయాల్సి ఉంటుంది ఈ సైన్యం చెప్పిన ఆదేశం మటుకు గవర్నర్ జనరల్ ఆఫ్ వైస్రాయ్ నుంచి వస్తుంది నిజాంను వీళ్ళని పోషిస్తూ ఉంటాడు ఇప్పుడు ఈ నిజాంకి సంతానం ఉందనుకోండి ఆ నిజాము పరిపాలన మళ్ళీ సంతానానికి పోతుంది ఈ సైన్యం సైన్యంలా కొనసాగుతూ ఉంటుంది ఒకవేళ నిజానికి సంతానం కనుక లేకుంటే ఆ జాగిర్ అంతా కూడా బ్రిటిష్ వాళ్ళకు వెళ్ళిపోతుంది అప్పుడు ఈ సైన్యం వచ్చేసి స్వాధీనం చేసేసుకుంటారు అప్పుడు ఒక అధికారిని పంపిస్తారు వాళ్ళు ఇలా చేసేవారు ఝాన్సీకి రాణి దగ్గర సమస్య ఝాన్సీకి రాణి దగ్గర ఆవిడ దత్తత తీసుకుంది దత్తత తీసుకుంటే దత్తత పనికి రాదు ఇవన్న దీని పేరే మనుష్యలోకము వీడు గంగ పెట్టుకుంటాడు ఏమని నాకు కొడుకులు లేరు పొత్తులు లేరు ఈ ఆస్తు అంతా కష్టము సంపాదించాను ఏమైపోతుందో ప్రభుత్వం వాళ్ళు పట్టుకుపోతారేమో ఏం పోని ప్రభుత్వం వాళ్ళు పట్టుకెళ్తే పది మందికి ఉపయోగపడే కార్యాలు వాళ్ళు చేస్తారు కదా తప్పే ఉంది ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళారనుకోండి మనం వెళ్ళాము టికెట్ కొంటే ఐదు రూపాయలు ఇచ్చి ప్లాట్ఫామ్ టికెట్ కొంటే రైల్వే శాఖ దాన్ని వాడుకుంటారు పోని వాళ్ళు ఎంత చెడగొట్టినా ఐదు రూపాయల్లో రూపాయ రెండు రూపాయలు ప్రజాహిత కార్యానికి వస్తుందిగా కాబట్టి మనమే టికెట్ కొనకపోతే ఆ డబ్బులు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి ఈ సంపద ప్రజలకి చెందితే నష్టమే వచ్చింది ఈ సమస్య సన్యాసులకు కూడా ఉంది ఎందుకంటే సన్యాసులు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ఆశ్రమాలు కడతాయి ఈ ఆశ్రమం అయిన తర్వాత ఎవళ్ళోనే కొట్లాడుకుంటారు కోర్టులకు వెళ్తారు రౌడీలను పెంచి పోషిస్తారు ఈ సంపదలను దాచుకోవడం కోసం ఒకప్పుడు మర్దర్స్ కూడా అయ్యాయి ఇది సన్యాసి కట్టిన ఆ సంపదని దాచుకోవడం కోసం నేను ఏదో చెప్పాను నా అభిప్రాయం ఏమిటంటే పుత్ర సంతానాన్ని మనిషి కోరేది మనుష్యలోకాన్ని పరిరక్షించుకున్నట కొరకు మనుష్యలోకము అనగా మనం జీవించి ఉండగా ప్రోగు చేసినటువంటి ధనము వస్తువులు వాహనములు బంధువర్గము వీటన్నిటినీ నిలబెట్టి వంశం పేరు నిలబెట్టి అది కూడా మనుష్యలోకమే కాదు వంశం స్వర్గంలో వంశమే ఉంటుంది వంశం పేరు నిలబెట్టి దానికోసం పుత్రుడు కావాలి పితృలోకము అని ఇంకోటి ఉంది పితృలోకము పితృలోకము అంటే ఈ స్వర్గంలో లోవరు దేవలోకము అంటే స్వర్గంలో హయ్యరు ఏమంటాయి ఈ పితృలోకమును చేరుకోవాలంటే ఏం చేయాలి అంటే కర్మ చేయాలి మామూలుగా మీరు చేసి పూజలు కర్మలు ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా స్వర్గంలో ఒక లెవెల్ తక్కువకి మాత్రమే తీసుకువెళ్ళగలుగుతాయి అది కావాలనుకుంటే కర్మ చేయాలి స్వర్గంలో హయ్యర్ లెవెల్కి వెళ్ళాలి దేవలోకము అంటారు అప్పుడేం చేయాలండి కేవల కర్మతోటి మీరు దేవలోకాన్ని చ చేరుకోలేరు కేవల కర్మతో పితృలోకాన్ని మాత్రమే చేరుకుంటారు దేవలోకాన్ని కూడా చేరుకోవాలి అంటే మీరు కర్మతో పాటుగా ఉపాసనను కూడా చేయాలి మానసికమైన ఉపాసనలు కొన్ని ఉన్నాయి మీరు వింటూ ఉంటారు ఉపాసన ఈయని ఉపాసన చేస్తారు ఆయన ఉపాసన చేస్తారు అని ఉంటారు ఆ విధంగా ఉపాసన చేసుకుంటే దేవలోకానికి చేరుకోవాలి సో ఈ పూజలు ఉపాసనలు కలిపి ఒక రకం మహాత్ములు చెప్పాను నేను మీకు మూడు రకం మహాత్ములు ఉంటారని చెప్పాను చూడండి దాంట్లో చమత్కారీ మహాత్ములు ఒక కేటగిరీ చమత్కారి అంటే మిరకిల్ సోగర్ పూజలు ఉపాసనలు రెండో కేటగిరీ పూజలు ఉపాసనలు సాధారణంగా ఉపాసన చేసేప్పుడు మేము ఈ ఉపాసన చేసుకున్నాం ఆ ఉపాసన చేసుకున్నామంటే లోకంలో ప్రచారం చేయకూడదు కానీ కొంతమంది ఏం చేస్తారంటే మేము ఈ ఉపాసకునం ఆ ఉపాసక ప్రచారం చేస్తారు ఎందుకు ప్రచారం ఎందుకంటే శిష్యుల యొక్క సంఖ్యని పెంచుకోవడం కోసం లోకంలో ప్రచారం చేస్తారు అయ్యా ఈ రంగం చాలా కలుషితంగా ఉంటుంది నేను ఏదో సమాజంలో ఉన్నదే చెప్తున్నాను నేను ఫలానా ఉపాసన చేస్తాను అని పేరు తీర్చుకుని ఏదో దేవుడు పేరు పెట్టడం ఆ ఉపాస గణపతి ఉపాసకుడు అన్నాం లేకపోతే దత్త ఉపాసకుడు అన్నాం లేకపోతే దేవి ఉపాసకుడు అన్నాం లేకపోతే ఇంకా దేవీలో మళ్ళీ వెరైటీలు ఉంటాయి చండీ ఉపాసకుడు సో ఈ విధంగా ఉపాసన అన్నాం మాది ఉపాసన సంప్రదాయం ఉంటూ కర్మ సంప్రదాయం మీరు ఉపాసనా సంప్రదాయం ఆ రకంగా పది మంది శిష్యుల్ని పోగేసుకుంటూ ఉండడం వాళ్ళ సుఖదుఖాలన్నీ ఉపాసనా బలంతో మేము తీరుస్తామన్నాం వాళ్ళు కాబోసు అనుక్కోవడం సో ఈ విధంగా ఈ లోకంలో అనేక రకం ఉంటాయి అలా వాళ్ళు ఉపాసన చేసిన ఆయన్ని మీరు వెళ్ళి దండాలు పెట్టేస్తే మీకేమో వచ్చేది మీరు ఆ మీరు చేస్తే స్వర్గలోకం లభిస్తుంది దేవలోకం ఎప్పుడు లభిస్తుంది నేను ఫలానా ఉపాసన చేశాను అని మూడో కంటివాడికి తెలియకుండా మీరు చేస్తే లభిస్తుంది మీరు ప్రసరంత ఉపాసన చేసి ఇంత పెద్ద ప్రచారం ఇస్తే ఆ ఉపాసనకి ఆ ప్రచారానికి చెల్లు ఇంకే మీకేం మిగిలిదేముండదు కాబట్టి దేవలోకము సో మనుష్యలోకము పితృలోకము దేవలోకము ఇలాంటివి పొందడానికి పుత్ర మానుషవిత్త దైవవిత్త సాధనములు పుత్ర మానుషం విత్తం దైవం విత్తం మానుషం విత్తం అంటే ఈ పితృలోకాన్ని పొందే కర్మలు దైవం అంటే ఉపాసనతో కూడి చేసేటువంటి కర్మలు శృత అని ఆ విధంగా వేదం చెప్పింది మీరు పుత్రుల పుత్రుణ్ణి పొందితే మీ సంపద భద్రం చేస్తాడు నీవు పోయిన తర్వాత నీ భార్యని తల్లి పేరుతో రక్షిస్తాడు లేదా తల్లిపోతే తండ్రిని రక్షిస్తాడు ఇద్దరు పోయిన తర్వాత వాళ్ళ సంపదని రక్షిస్తాడు అని అది మనుష్యలోగా ఉంటాయి వీడికి అన్ని బెంగలు ఉంటాయి నేను పోయిన తర్వాత నా భార్య మాట ఏమిటో నేను ఉంటే నేనే కాపాడుతున్నాను వీడు కాపాడుతున్నాను అనుకుంటాను నేనే కాపాడుతున్నాను నేను పోయిన తర్వాత నా భార్య మాట ఏమిటో అని ఒక బెంగ నా భార్య పోతే నాకేమైపోతాను నాకు ఇప్పుడేమో ఆవిడ కాఫీ టీ తయారు చేసిస్తోంది నాకంటే ముందు పోతే నేనేమైపోతాను కనీసం కొడుకైనా ఉంటే చూస్తాడు అని ఇంకో బెంగ కొడుకులు చూశాడో మానే వీడి బెంగ వీడిది ఈ సంపద అంతా ఇది భార్యాభర్త ఇక సంపద అంతా ఉంది ఇల్లు వాకిలీ ఉన్నాయి ఇది వీళ్ళందరూ ఇది వీళ్ళు జ్ఞాతులు వచ్చి పట్టుకుపోతారేమో అని సంతోషంగా ఓరి పట్టుకెళ్తే అనుభవిస్తారు కదా నువ్వు పోతులో అవతాకి ఊరి ఎవరు అనుభవిస్తారు అలా అనుకోలేడు మరి కదా నువ్వు పోతే ఇంట్లో కొబ్బరి చెట్టు ఉంది నేను చచ్చిపోతే ఆయన ఎవరు తీసి వేసుకుంటాడు అంటే కొన్ని ఎవడు తీసుకుందా కొబ్బరికాయ పగల కొట్టి ఆ నీళ్లు తాగి పచ్చని చేసుకుని భోజనం చేస్తారు కావాలని అంతే కదండి దీంట్లో అదేదో నా కడుపులోనే పడిపో వాళ్ళని అంత అక్కర్లేదు కదా కానీ మీరు అదే మనుష్య లోకం పుత్రుడు ఉంటే అమ్మయ్యా వాడు చూసుకుంటాడు అదొక సాధనం కాబట్టి పుత్రుడు మనుష్యలోకాన్ని పరిరక్షించడానికి పనికి వస్తాడు ఆత్మజ్ఞానానికి పనికిరాడు నా ఆత్మప్రాప్తి సాధనత్వేన కాబట్టి పుత్ర సంతానం ఉంటే మోక్షం వస్తుందని ఎవరు చెప్పారండి మీకు ఎక్కడ పట్టుకొచ్చారు ఇది ఆయన అడిగితే నేను అలా చెప్పాను ఎక్కడ పట్టుకొచ్చారండి ఇది ఇది సమాచారం సరిగ్గా ఇది మీరు పుత్ర సంతానం పొందండి నా నేను ఆశీర్వదిస్తురా అదేవి కాదు కానీ దానికి మోక్షానికి సంబంధం లేదు పూజలకి మోక్షానికి సంబంధం లేదు ఉపాసనలు ఉన్నాయి వాటికి మోక్షానికి కూడా సంబంధం లేదు ఈ కర్మలు ఈ ఉపాసనలు మీరు చిత్తశుద్ధి కోసం చేస్తే సరైన పద్ధతిలో చేస్తే వాటికి ఏదైనా విలువ లేకపోతే అవి కూడా బంధమే విశేషితత్వాచ్య ఈ విశేషతత్వాచ్య అన్నది సంగ్రహవాక్యం దీని అర్థం ఏంటంటే పుత్రాదీనాం మనుష్యలోకాదౌ ఫలే వినియుక్తత్వాచ్చ అంటే పుత్రుడు మనుష్యలోకాన్ని సర్దుబాటు చేస్తాడు అని వాక్యం విధించేసింది అంటే పుత్రుడు వల్ల ఈ పనేతో సెటిల్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆ పుత్రుడు దానికి తప్ప ఇంకా దేనికి పనికిరాడు ఇది ఎలాగంటే తూర్పు దిక్కున ఇప్పుడు రాముడు రావణాసురుణ్ణి యుద్ధం ప్రకటించినప్పుడు ఆ లంకకి నాలుగు ద్వారాలు ఉన్నాయి తూర్పు పశ్చిమం దక్షిణం ఉత్తరం ఆయన ఏం చేశాడంటే తూర్పు ద్వారము సుగ్రీవుడు అక్కడ ఉండే ఆ తూర్పు ద్వారాన్ని అటాక్ చేసేటువంటి సైన్యానికి పశ్చిమ ద్వారానికి నీలుడు ఉత్తర ద్వారానికి అంగదుడు దక్షిణ ద్వారానికి హనుమంతుడు అని పెట్టాడు పెడితే ఈ హనుమంతుడు వెళ్ళి తూర్పు ద్వారం దగ్గర ఉండడు ఇంకా మళ్ళీ హనుమంతుడు వెళ్ళి మళ్ళీ తూర్పు ద్వారం సుగ్రీవులాడు కానీ హనుమను అలా వెళ్ళడు ఇంకా సుగ్రీవళి అయితే మరొకటి పెట్టాలి ఇంక ఈ హనుమంతుడు పనికిరాడు కాదని హనుమంతుడు చాలా గొప్పవాడు చాలా గొప్పవాడైతే అవుగాక దక్షిణ ద్వారం దగ్గర హనుమంతుడు వినియోగింపబడ్డాడు కనుక ఇంకా ఏ పనికి హనుమంతుడు లభ్యంగా లేడు అదేవిధంగా పుత్రుడు దేనికి వినియోగపడ్డాడు మనుష్యలోకాన్ని రక్షించడానికి వినియోగపడ్డాడు అయిపోయిందంటే ఈ పుత్రుడు నాకు మోక్షం ఇప్పిస్తాడంటే అలా ఇంకా వాడు మనుష్యలోకానికి సెటిల్ అయిపోయాడు అది విశేషతత్వాచంటే దాన్ని వివరిస్తున్నారు న్రహ్మవిద్య బ్రహ్మవిద విహితాని కామ్యత్వశ్రవణాద్వాన్ వై కామ ఇటీ తర్వాత ఈ ఈ పాంత కర్మలు ఉన్నాయే ఇవి బ్రహ్మవేత్తకు విధింపబడలేదు బ్రహ్మ బ్రహ్మవే బ్రహ్మవేత్తని ఉద్దేశించి అయ్యా మీరు బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించాలనుకుంటున్నారా అవునండి అయితే ఈ పాంత కర్మలు చేయండి అని విధించలేదు లేదా అయా నేను బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఉన్నాను అయితే మీరు ఈ పాంత కర్మలు చేయండి అని విధించలేదు ఇప్పుడు మీరు సన్యాసం పుచ్చుకున్న తర్వాత ఏమైనా మీరు సన్యాసం తీసేసుకున్నారు కదా ఖాళీగా ఉన్నారు ఉద్యోగం ఏం చేయక్కర్లేదు భోజనం ఎవరో పెడుతున్నారు కాబట్టి కర్మలు చేస్తూ కూర్చోండి అంటే అది ఏమైనా సందర్భంగా ఉందా అన్నమాట కర్మ చేయాలంటే భార్య ఉండాలయ్యా సన్యాసం పుచ్చుకున్న తర్వాత కర్మేమిటి భార్య లేనిదే కర్మ ఏం చేస్తాడు వీడు అంటే వైదిక కర్మ యొక్క అనుపానులు కూడా తెలియకపోవడం చేత సన్యాసం తీసుకుని కర్మలు మొదలుపెడుతున్నారు ఆధునిక కాలంలో వచ్చిన ఒక పెద్ద వైరుధ్యం ఏమంటే సన్యాసులు కర్మలు చేస్తూ ఉంటారు గృహస్థులు కర్మలు మానేసి భోగాలు అనుభవిస్తూ ఉంటారు న్యాయం ఏమిటి గృహస్థులు కర్మలు చేయాలి సన్యాసులు ఆత్మనిష్ఠులై ఉండాలి రివర్స్ ఆయన ఏమంటున్నారంటే ఈ కర్మలు ఉన్నాయి చూసారా పాంత కర్మలు ఇవి బ్రహ్మ విద్యాపరాయణులకు విధింపబడలేదు ఎందువల్ల విధింపబడలేదు కామ్యత్వ శ్రవణ శ్రవణాత్ అంటే కర్మణ కామనా విషయత్వ శ్రవణాత్ కర్మ అంటే కామన ఉంటే కర్మ కామన ఉండాలి అప్పుడు కర్మ సంతాన గోపాలస్వామి వ్రతం ఎప్పుడు చేయాలి సంతానం మీద కోరుకుంటే చేయాలి మాకు సంతానం వద్దు అంటే చేయాలా చేయకూడదు కదండి శ్రీయాగం ఎప్పుడు చేయాలి సంపద మీద కామనం ఉంటే శ్రీయాగం చేయాలి చదవండి శత్రు జయ యాగం ఎప్పుడు చేయాలి శత్రువులను జయించాలని కోరిక ఉంటే ఆ యాగం చేయాలి బ్రహ్మజ్ఞానం కోసం ఏ యాగం చేయాలి ఏ యాగము అక్కర్లేదు ఎందుకంటే బ్రహ్మజ్ఞానము అంటే త్యాగ ప్రధానం పట్టుకోవడం కాదుక కామనలు అంటే పట్టుకోవడం అంటే త్యాగం కాబట్టి ఇప్పుడు ఏ కర్మ చేయాలి వీడు ఏ కర్మ చేయక్కర్లా నిజానికి సకల కర్మ త్యాగమే చేయాలి ఎందుకంటే శృతి ఈ కర్మలను ఆ విధంగా విధించింది కనుక అని ఆ శృతిని కోడ్చేస్తున్నారు ఆయన గృహదార్మికు ఉపనిషత్తులోనే ఏమనుందంటే ఏతావాన్ వై కామ ఇది అని ఉంది అంటే కోరదగినటువంటి విషయము ఏతావాన్ వై ఇంత మాత్రమే ఇంత మాత్రమే అంటే ఎంత మాత్రం మనుష్యలోక పితృలోక దేవలోక అంతే ఇంకేముంటుందండి మీరు కామన్ అని మనుష్యలోకం పితృలోకం దేవలోకం అంతే మనుష్యలోకం కోసం ఏం చేయాలి వివాహం చేసుకుని సంతానాన్ని కానీ ఆ సంతానానికి ఈ సంపద అంతా అప్పలెప్పాలి దేవలోకం పితృలోకం కోసం కర్మలు చేసుకోవాలి దేవలోకం కోసం ఉపాసనలు చేసుకోవాలి ఇవేం కాదు ఆత్మజ్ఞానం కావాలి అంటే ఈ కర్మలన్నీ ప్రక్కనకి పెట్టడమైనది ఏతావాన్ వై కామ కర్మయోగము అంతఃకరణ శుద్ధి కొరకై కర్మయోగంలో భాగంగా చేసే నిత్యకర్మలను మినహాయించి కామ్యకర్మలన్నిటినీ త్యాగము చేయుట బ్రహ్మ విద్యలో శ్రద్ధ గల వారి యొక్క మొట్టమొదటి కర్తవ్యము కామ్యకర్మలను త్యాగం చేయటం వల్ల కామనలను త్యాగం చేసినట్టే అవుతుంది ఇది ఎలాగంటే సినిమా టిక్కెట్టుకుని ఎవడో జేబులో పెట్టాడు ఏమంటే ఈ సినిమా చూడండి అని జేబులో పెట్టాడు ఇప్పుడు ఆ సినిమా మీద కామన్ అనేది త్యాగం చేసేస్తే ఈ టికెట్ని ఏం చేస్తాడు త్యాగం చేసేస్తాడు ఇంకెందుకు ఈ టికెట్ లేదా ఇంకోళ్ళకి ఇచ్చేయడం వెళ్ళి వాళ్ళకి ఇంకో వాళ్ళకి ఏమో చూపే వాళ్ళు చూస్తారు అదే రకంగా వీడి దగ్గర కర్మ చేయడం కోసం డబ్బు పోగు చేసి ఉంటే నాయన ఇక నువ్వు కర్మ చేయాలనుకుంటున్నావు కదా ఈ డబ్బు పట్టికెళ్ళి కర్మ చేసుకో అని ఇచ్చేసి వీడేమో ధ్యానం చేసుకుంటూ కూర్చోవాలి హేతావాన్ వై కామహ ఇది ఓం పూర్ణమద పూర్ణ